పురాణాయ కరుణా భగవత్పాదశంకర లోకశంకర ఓ సహనా సహనౌన సహవీర్యంకరమావై హేజస్సు మాదిద్షావహై ఓ శాంతిశాంతిశాయి అనంతం గుర్తయింది తర్వాత అంటే అర్థమేంటి మీరు నిద్రపోతున్నారనుకోండి మీకు రస రసాన్ని ఆస్వాదిస్తున్నారా మీరు ఆస్వాదించుటలేదు నా రసాగతే రసాన్ని మీరు ఆస్వాదించుటలేదు రసయం వై తన్న రసయ్యతే అంటే మీరు రసమును ఆస్వాదించుటలేదు అంటే రసమును ఆస్వాదించుటకు మూలమునందుండే ఆత్మ చైతన్యం లుప్తమైపోయినందువల్ల రసమును ఆస్వాదించుట లేదా కాదు రసయం వై నిశ్చయముగా రసమును ఆస్వాదించుటకు మూలమునందది ఆత్మ చైతన్యము అపరియుక్తముగా అవిపర్యక్తమై పూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటూ ఉండగానే మీరు రసాన్ని ఆస్వాదించట్లేదు అదేమిటి మరి ఆత్మ చైతన్యం రసాన్ని ఆస్వాదించే శక్తి అది చక్కగా ప్రకాశిస్తూ ఉంటే రసాన్ని ఎందుకు ఆస్వాదించట్లేదు ఎందుకంటే రసము వేది కనుక అయ్యో అది కూడా తెలియలేదు కాబట్టి రసం వేది కనుక రసం ఉంటే ఆస్వాదించడానికి ఏమీ ూ రసయతేపది లో విద్యతే రసమును ఆస్వాదించు వాని యొక్క రసయితు రసయతే రసమును ఆస్వాదించే సామర్థ్యము లోపించిందని మాత్రం మీరు అనుకోవద్దు అసామర్థ్యం లోపించలేదు మరి అయితే రసాస్వాదనం లేదు కదండి అంటే రసం లేదా రసమే లేని కనుక రసాస్వాదనం లేదు అవినాశత్వా రసమును ఆస్వాదించే ఆత్మచైతన్యం యొక్క సామర్థ్యానికి వినాశం అనేది లేదు మరి అయితే రసాస్వాదనం అనుభవానికి రావట్లేదు కదా అంటే నపు తద్వితీయమస్య తపోక్తం తతహా అన్యద్ విభక్తం ఆత్మచైతన్యం కంటే భిన్నంగా సపరేట్గా ఎద్ రసే దేనినైతే ఆస్వాదించట ఉన్నదో అటువంటి రసం అనేది రెండవది లేదు అందు గురించి ఆస్వాదించట్లేదు తప్ప అక్కడ రసాన్ని ఆస్వాదించే శక్తి లుప్తమైపోయిందని మాత్రం మీరు అనుకోకండి తర్వాత వ్యవస్థ ఎందుకుట లేదు సోదీ పలికే సామర్థ్యము కలిగి ఉన్నవాడే అయిన పలుకుటలేదు పలుకుట లేదు కనుక పలికే సామర్థ్యము లేదు అని మీరు అనుకోవద్దు నేను ఒక మౌనీ బాబాకి కలిశాను మౌని బాబా మొన్న హృషికేష్ లో కలిశాను అవి స్వతంత్రానందగా రాశ్రమానికి వెళ్ళినప్పుడు మోదీ గారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఓ మౌలి బాబాని పరిచయం చేశారు ఆయన చక్కగా మామూలుగానే ఉంటారు నవ్వుతారు తలకే ఊపుతారు గత పాతిక సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడాలని లేదు నేను నాకే మాత్రం గుర్తుకొచ్చి అడిగాను మాట్లాడే సామర్థ్యం ఉన్నదా తమరికి అని అడిగారు అంటే ఉన్నది అని ప్రత్యా కాబట్టి మాట్లాడే సామర్థ్యం లొత్తం అయిపోయింది అందు గురించి మాట్లాడట లేదు అని మీరు అక్కడ ఉన్నది ఏమిటో తెలుసిన మాట్లాడగినది ఏది లేదు మీరు కొందరు కోపం వచ్చి మూతి ముడుచుకుని కూర్చుంటారు వాళ్ళు మాట్లాడదగినవి మాట్లాడ మాట్లాడాలని వాళ్ళు కుతూహలపడేది ఉందన్నమాట కానీ కోపం ఉప్రోషం చేత మాట్లాడకుండగా మూతి ముంచు కూర్చుంటారు అలాంటి పరిస్థితి కాదు సుషుప్తి ఎందు లేదు అంటే మాట్లాడే సామర్థ్యం యుక్తమైపోయిందనుకోండి గొప్ప తెలుగుచేట్లే అలాంటి తెలుగుచేట్లో సరికాదు అంటే మరి ఏమిటండి విషయం ఏంటి నహి భక్తులు వక్తే విపతి లోప విద్యతే పలికేవాడి యొక్క పలికే సామర్థ్యమునకు లుప్తము కానీ ఏమీ లేదు ఎందుకనక అవినాశిత్వా దానికి వినాశము లేదు లేదు కనుక మరి పలికేవాడి పలికే సామర్థ్యం వినాశము లేనిది కనుక నశించలేదు లుప్తము కాలేదు అన్నట్లయితే వాడు మరి ఏదో ఒకటి పలుకుతో ఉన్నారు కదా మరి ఎందుకు పలుకుటలేదు అంటారేమో నాకు తద్వి అనస్తి భక్తం నేను పలుకువాడను ఈ మాట పలుకదగినది వాడిని ఉద్దేశించి పలకాలి అని ఇంత ప్రాసెస్ ఉంటేనే వాడు పలకడం అనేది ఉంటుంది నేను శుద్ధ చైతన్య స్వరూపుడము సర్వాత్మ స్వరూపుడము అన్న వాడికంటే విభత్తంగా విడిపోయి పలుకదగినది ఏది లేదు అందుకోసం పలుకుట లేదు ఇక యద్వై కన్న సుఖము ఆయన వినుట లేదు నిద్రావస్థ సుశుప్తి వినుట లేదు ఎందుకు వినుట లేదు అంటే వినీ శక్తి లోపించిపోయిందేమో ఆ శ్రోత్రస్థ శ్రోత్రం చెల్లి వినికిడి వినుక ఉండే ఆ చైతన్యం ఉంటేనే వినికిడి చైతన్యం లేకపోతే వినికిడి లేదు ఆ చైతన్యం కాస్త లుప్తమైపోయిందేమో వింటూనే ఉన్నాడు అంటే వింటూనే ఉన్నాడంటే వినయ సామర్థ్యం అలాగే నిలుచున్నది అయినప్పటికీ కూడా వినుక లేదు ఎందుకో తెలుసిన విపతి లో వినయవాడి యొక్క వినయ సామర్థ్యమునకు లోమవుట అనేది లేదు కారణం ఏమంటే అవినాశత్వా దానికి వినాశం అనేది లేదు ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఉంచవచ్చు ఏమండీ మొట్టమొదటి చెప్పింది ఏమిటి పశ్యతి సూచిక చెప్పారు సూచిక వర్తించేమే వినుక వినుకకు ఆజ్ఞానించుటకు అస్పృశించుటకు పలుకుటకు వర్తించును అని ఒక మాట చెప్పేస్తే సరిపడుతుంది కదా ఇంత పొడుగు వాక్యాలు నోరు పట్టనంతటి వాక్యాలు ఎలా ఉన్నాయో చూడండి నాతో ఎందుకంటే ఇంత పొడుగు వాక్యాలు బాగా మళ్ళీ మళ్ళీ చెప్పి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు కారణమేమి అని మీకు సందేహం కలిగితే దానికి సమాధానం ఏమిటంటే మీరు కంగారు కంగారుగా ఈ మంత్రం అయిపోయిన తర్వాత ఆ మంత్రం ఆ తర్వాత ఆ చెప్పేసి చెట్టు గురించి వెళ్ళిపోయి ఈ చేతులు దృపేసుకోవడానికి వీలు లేదు ఉపనిషత్తుల చూసుక మళ్ళు మూసుకున్నాను నేను లేదు అంటే రుచి సామర్థ్యం పొరవలేందా రుచి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది కంటికి ఆ స్వరూపం నుంచి వచ్చింది ఆ స్వరూపం ప్రకాశిస్తూనే ఉంది అది మానే లేదు ప్రకాశించడం వస్తే కన్నుమూలడం చేత చూడటం అనేది జరుగుతలేదు అంతే తప్ప ఆ స్వరూపానికి లోపం అనేది లేదు తీసుకేది ఒక రెండు నిమిషాలు దాన్ని ధ్యానం చేయట్లేదు అయినా ధ్యానం చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాలుగు దగ్గర కదండి నాలుక నేను రసమును ఆస్వాదించలేదు అందువల్ల ఆ స్వరూపం వృత్తమైపోయినందువల్ల అదే కాదు అని మళ్ళీ ఇంకో మూడు నిమిషాలు నాలుగు దగ్గర ధ్యానం చేయాలి తర్వాత ధ్యానం తర్వాత స్తోత్రం తర్వాత వాక్యం అలా మీరు ధ్యానం చేయాలి ధ్యానం చేయడం కోసం ఉద్దేశించబడి అలా వలస పెట్టి ధ్యానం చేసుకో మీరు పాఠం చెప్పేప్పుడు నేను చెప్పిందే ముండి ఎందుకు చెప్తున్నాను ఒక్కొక్క మంత్రం తర్వాత ఇంకొక మంత్రాన్ని మీరు శ్రవణం కూడా ధ్యానము వంటికి మీరు విశేరికి అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి కానీ ఊరికే సపోజ్ ఇరవై మూడు మంత్రాల తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఒక్క మాటలో చెప్పి తర్వాత ఎవరికి ఏం చేస్తారు వాటిస్తే ఇస్తే కంగాలు పడి ముందుకు వెళ్ళద్దు మా గురువు గారు నాకు దృష్టాంతం ఇస్తారు ఎప్పుడైనా మీరు పరిశీలించాలని మీకు ఛాన్స్ తగ్గితే నేను పరిశీలించాను నాకు ఛాన్స్ దొరికింది పరిశీలించాను మీకు దొరకకపోవచ్చు గేది గడ్డి వేయడానికి ఆవు గడ్డి మేయడానికి తేడా ఉంది ఆవుకి తన కళ్ళ ముందు కాళ్ళ దగ్గర ఉన్న గడ్డి కనపడదు అది దాన్ని చూడదు అలా ఎవరికి చూసుకోవచ్చు ఆ ఎదర గడ్డి కనపడితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది రేపు అలా నాలుగు అడుగులు వేస్తే అక్కడ మళ్ళీ నాలుగు పరకలు నవ్వుతుంది మళ్ళీ ఈ ఎదర కనపడుతుంది అలా వెళ్ళిపోతుంది ఆ అలా వెళుతూ ఉంటుంది కవర్ చేసే దూరం ఎక్కువ తిని గడ్డి తక్కువ గేది ఉందంటే ఎక్కడ నిలబడిందో అక్కడ గడ్డిని వేళ్లతో సహా తరువుగా తిని అప్పుడు అడుగు ముందుకు వేస్తుంది గేది అడుగు ముందుకు వేసిందంటే ఇది గడ్డి ఏం పేగదు అక్కడ తినడానికి మళ్ళీ వారం రోజులకి మొలవాల్సిందే ఆవు అడుగు ముందుకు అలా వేసుకుంటూ చదువు ఆవులాగా చదవకూడదు జైలు దాకా చదవాలని మా గురువు గారికి తెచ్చేస్తున్నారు దీన్ని కొంకలు శుభ్రయస్తి గారు చెప్పారు ఆవుని మేపేపు మేము మెప్పుతో ఉండే వాళ్ళ ఆవునే నేపేపు దాన్ని పరుగు పట్టు లాగాలి దాన్ని అలా పరిగెత్తి దాంతోపాటు మనం కూడా పరిగెడితే మొండు మైళ్ళు వెళ్ళడం అవుతుంది గడ్డిగా వేయకుండా ఉత్తిగా రొక్క ఖాళీగా వెనక్కి వస్తుంది ఆవు లక్షణం కాబట్టి ఉపనిషత్తులు అధ్యయనం చేసేప్పుడు ఆవులాగా ఉన్నది వేదే అది తరోగా తినేసి ముందుకు అడుగు వేస్తుంది ఆ అహు అడుగు వేయడం ఒక పక్కానికి అదంతా కవర్ చేసి ముందుకు వేలా ఉంద కాబట్టి వీడు దునుట లేదు అంటే వినే సామర్థ్యం వృత్తమై దినుటలేదు అని మీరు అనుకోవద్దు రెండు వై తను వినే సామర్థ్యం అలాగా నిలిచి ఉండగానే వీడు దినుక ఎందుకో తెలుసునండి నహిష్ లోపేవి విపరిలోపో విద్యే వినే వాళ్ళు యొక్క వినయ సామర్థ్యమునకు లుప్తమవుతా అనేదేమి ఉండదు ఎందుకండి అన్ని లుప్తం అవుతూ ఉంటాయి ఇది కూడా లుప్తం అవ్వచ్చు కదా అవదు అవినాశత్వా అది ఎప్పటికీ వినాశం పొందేది కాదు మరి అంచేతనే వాడి పోయేటంటాడు ఏమిటి పోయింది ఏమిటి పోయింది పోయిదేదో పోతుంది పోలె అన్నిటికీ పోదు అది లుప్తం అవ్వదు అది లుప్తం అవ్వదు అది ఎరుక అలాగే ఉంటుంది వాడికి తెలుస్తూ ఉంటుంది మనం ఈ దేహాన్ని వీధి పెట్టేస్తున్నాము కాబట్టి మీకు మాట్లాడుకుంటా దేహం ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుందో లేదండి దేహానికి రోగం వచ్చినప్పుడు మీకు తెలుస్తుందో లేదండి ఇది ఎరుకుంది గట్టిగా ఉండేది ఈ మధ్యకాలంలో కొంచెం గడిపడి చేస్తుందని తెలిసిందా లేదా ఏమైనా సందేహం ఉందా అలాగే ఇంకా పోతోంది దేహం నేను పని అయింది అని కూడా తెలుస్తుంది ఇంకా విడిచిపెట్టి పోతున్నామని కూడా తెలుస్తుంది ఇది మీకు తెలిసింది అప్పటికి ఎందుకో తెలుసున్నాను మీరు స్వభావం మీ స్వరూపం మీరు క్షేత్రజ్ఞత వ్యక్తి యుహ వ్యక్తి క్షేత్రాన్ని తెలుసుకోవడమే మీ పని మీరు తెలుసుకుంటూ ఉంటారు క్షేత్రానికి జ్వరం వచ్చిందనుకోండి అరే జ్వరం వచ్చిందండి నాకు తెలియలేదండి ధర్మమీటర్ పెట్టేదాకా తెలియలేదండి అలా ఏమన్నా ఉంటుందండి ఉండదు ధర్మమీటర్ ఎందుకంటే ఎంత జ్వరం తెలియడానికి ధర్మోమీటర్ ఊరికే సైన్స్లో అన్ని మెషర్ చేస్తారు అది సైన్స్ యొక్క లక్షణం సైంటిఫిక్ మెథడ్ జనరల్గా హండ్రెడ్ ఉంటే పర్వాలేదు మందు సవకాశంగా వేసుకోవచ్చు హండ్రెడ్ అండ్ టూ ఉందంటే మటుకు వెంటనే ఒక గ్రామ్ పారాసిమాల్ పడిపోవాలి లేకపోతే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి హై టెంపరేచర్ కలిపి ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి బ్లెడ్ ఇది రబ్బర్ ట్యూబ్ లో వెయ్యీళ్ళు గుట్ వెయ్యీళ్ళు అలా ప్రసరిస్తుంటే ఆ రబ్బర్ ట్యూబ్ ఏమవుతుంది ఆ రబ్బరు సాఫ్ట్ దాని స్ట్రెంగ్త్ పోతుంది అది పాడైపోతుంది స్లోగా పాడిపోతుంది అలాగే ఆర్గన్స్ కూడా లేకపోతే కిడ్నీస్ గుండె గుండె లంగ్స్ వీటన్నింటిలోకి రక్త ప్రసారం వెళ్తూ ఉంటుంది అది హాట్ బ్లడ్ పోతూ ఉంటుంది ఆ హీట్కి ఆంటమ్స్ దెబ్బతాయి అందు గురించి అర్జెంటుగా ఒక పారాయిస్టిమాల్ టాబ్లెట్ పడేస్తే యాంటీబయోటిక్స్ ఆ వేడి ఫైడ్ అంటే వేడి ఆ వేడి తగ్గిపోతుంది తర్వాత ఇంటి యాంటీబయాటిక్స్ అన్నీ వేసుకోవచ్చు కాబట్టి అది అందుకోసం మెజర్ చేయటం బట్ అదర్వైజ్ జ్వరం వచ్చింది పని అవ్వటం లేదు అని తెలిసిపోతుంది కంఠం అనుకూలంగా ఉంది కంఠం అనుకూలంగా లేదు అని తెలుస్తూ ఉంటుంది అలాగే ముక్కు ఈ ముక్కు ఎప్పుడు ముక్కు ముక్కలైపోయింది ఇది ఎప్పుడు ఆగ్రాన్ని మానేసింది గాలి పీల్చడం గాలి పేలిస్తే గొప్ప అనేది మనం తెలుస్తూ ఉంటుంది మీకు అది తెలుస్తాయి క్షేత్రమును మీ పని మీకు భగవంతుడు టైటిల్ ఇచ్చేశాడు ఆ టైటిల్ ఏంటంటే ఏకద్యో వేక్తి తమ క్షేత్రజ్ఞ ఇది తండ్రిగా అని ఆ క్షేత్రజ్ఞ అని ఒక టైటిల్ ఇచ్చాడు మీకు యూ హెవ్ టు ఓనప్ ద టైటిల్ ఆ టైటిల్ భగవంతుడి ఇస్తే మీరు ఓనప్ చేయ ఓనప్ చేయాలి టైటిల్ ఇస్తారు మీరు కొంచెం పైరలీ పైరలీ అడిగే తెలుసు కదా పైరలీ చేశాడనుకోండి ఒక టైటిల్ ఒకటి వారు ఇస్తాను టైటిల్ తెచ్చుకోవడంలో గొప్ప కాదు ఆ టైటిల్ని ఓనప్ చేయాలి అస్ట్ కాబట్టి వినే సామర్థ్యం లోపించిందని అనుకోవద్దు మీరు మరి అయితే వినటం లేదు కదా నిద్రపోయాడు వినటం లేదు మరి వినే సామర్థ్యం లోపించలేదని మీరంటే ఏమైనట్టు వినడవ లేదు కదా అంటే నాకు ప్రద్వితీయ మిద్ం వినడానికి అక్కడ శబ్దం ఉంటే కదా అంటే మీరు శబ్దం ఉన్న శబ్దాలు ఎక్కువ చేశారని అయినా విడు వినలేదు శబ్దం అంటే ఏమిటో తెలుసిన మీరు వినేది శబ్దం వినేదాన్ని శబ్దం అంటారు అంతేకాని మీరు విననిది శబ్దం కాదు ఇప్పుడు చెవికి కాని ముందు శంఖం ఉద్దితే వాడు ఏమంటాడంటే ఎలా శంఖాన్ని తినలే అదే కొబ్బరి ముక్క అనుకుంటున్నా వాడు నేను శంఖం తినే వాడికి అది వినపడదు ఒకసారి చెప్తే బుద్ధి ఉండద్దు శంఖాన్ని తినలేమునది కొబ్బరి ముక్క అయితే తినచ్చు కానీ అని వాళ్ళు రెండోసారి కూడా అంటాడు అసలు కాబట్టి ఆ రెండవది ఏదైతే వినదగ్గరియో నాకంటే భిన్నముగా విడిపోయి ఉన్నది నేను దేన్నైతే నార్మల్గా విడుతూ ఉంటానో యత్నోకి అది లేదు భాష్యం సమానం అంటే పశ్చిటికి ఎలా చెప్పారో అలాగే జిగ్రతి రసే వీటన్నింటికి కూడా అర్థాన్ని మళ్ళీ ఆ కథంతేను అది మీరు సమానంగా చూసుకోండి సమానంగా వేటిని వేటిని చూసుకోవాలి ఇదో ఈ మంత్రం చూసుకోండి యద్వై కన్న జతే అనే చూడండి అదే అర్థం ఓకే కన్న ప్రసతే కూర్చోండి మీరు కూర్చోండి కాబట్టి ఈ మంత్రాలన్నింటినీ కూడా ఆ విధంగా ఆరంభమైన మంత్రాలన్నింటినీ కూడా మీరు సమానము అంటే పైన చెప్పిన విధంగానే మీరు వ్యాఖ్యానం ఇంకో మంత్రం తర్వాత మంత్రంతుపరిలోపో విద్యసే అవి నా శిష్వాత్ నద్వితీయమస్యద్భక్తం ఎన్మన్వీకాలు చదిస్తే సంస్కృతం శబ్దాలు విభక్తులు ధాతు రూపాలు అన్నీ బాగా బలపడతాయి మనుధాతులకి సృజంతన ఎలా ఉంటుంది మంత అని ఉంటుంది ఉంటుంది మన్వీకా అని విధిలింగలు పశ్చేట్ అవన్నీ పరస్మేపద విధిలింగలు విఘ్రేట పశ్యే మనుషద్ధానికి మనుతే మన్వాతే మన్వతే ఆత్మనేపది కాబట్టి విధిలింగి దగ్గరికి వచ్చేప్పటికి మన్వీకా అని ఉంటుంది మన్వీత మన్వీయా తాం మన్వీరన్ మన్వీఖాహ మన్వీయాథాం మన్వీయా మన్వీ మహి మన్వీ మహి అని ఉంటుంది కాబట్టి ఇవన్నీ సో సంకల్పము చేయించున్నాడు మామూలుగా మీరు సంకల్పాలు ఏవో చేస్తూనే ఉంటాడుగా ఏవో సంకల్పాలు చేస్తూ ఉంటారు పూర్వం సంకల్పముల యొక్క సాంద్రత అంటే డెన్సిటీ తక్కువగా ఉండేది ఎందుకంటే అవసరమైన మాటలలో మాట్లాడేవారు ఆ సంకల్పము దాన్ని బట్టి మాట అలా ఇప్పుడు అలా మాట్లాడిస్తూ ఉన్నారు లోకంలో అందరూ నాకు నిన్న ఒక సజ్జనుడు నాకు చూపించాడు నేను ఆయన కలిసి నడిచి వెళ్తున్నాము స్వామీజీ మీరు గమనించండి ఈ రోడ్డు మీద చాలా మంది నడుస్తున్నారు ఇటు వాహనాల మీద చాలా మంది వెళుతున్నారు తెలుపు సెల్ ఫోన్ లేని వాళ్ళ మనం ఇద్దరమే ఉన్నాము గమనించండి అని చెప్పాడు అప్పుడు నేను గమనించా ఫస్ట్ మేము ఒక టూ హండ్రెడ్ శివారం రాష్ట్రం దాకా నడిచాము ఐదు నిమిషాలు నడిచాము ఈ మాకు సుమారు ఒక ముప్పై మంది వ్యక్తులు రోడ్డు మీద వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు పెట్టుకుని మాట్లాడుకుంటూ నటుకుంటూ పోతున్నారు మాట్లాడడం అంటే దాని వెనకాల మనస్సు ఉంటుంది సంకల్పం ఉంటుంది అలా సంకల్పాలు చేస్తూ ఉండడం వీళ్ళు నిద్రపోతాడు నిద్రపోతే సంకల్పాలు ఏమి ఉండవు అంటే ఏమిటి సంకల్పించే సామర్థ్యం కొరవడి కావడానికి అదే మన్వానోవై కర్ణమనుకే మన్వానోవై అంటే మననము చేసే సంకల్పము చేసే సామర్థ్యం అట్టు పెట్టుకునే ఉన్నాడు అది కలిగియే ఉన్నాడు అయినా కూడా వాడు సంకల్పమును చేయటం లేదు అంటే కోల్పోలేదు అని మీరు ఎలా చెప్పగలరు నహి లోపో విద్యతే మంతు అంటే సంకల్పం చేసే వారి యొక్క మతి అంటే సంకల్ప శక్తికి లోపించుటా అనేదేమి అవినాశత్వా అది నశించేది కాదు మనైతే నశించకపోతే మన సంకల్పం ఎందుకు చేసినది అంటే నాతో తద్వితీయ ముస్తిభక్తం లేక దేనినైతే వీడు సంకల్పము చేయదగినది వీటికంటే ఇతరమైనది సంకల్పించదగ్గని విషయము ఒకటి ఉండాలి అది లోప అది లేదు అందుకోసం సంకల్పం లేదు భాష్యం చూడము ఎద్వై కన్నమే అంటే ఇంకా అర్థగంట భాష్యం లేదు సేమ్ ఓకే తర్వాత మొత్తం యద్వై కన్న స్పృశతి వీడు స్పృశించుటం లేదు వేణి స్పృశించుటం లేదు అంచేతనే మీరు డంగలప్ పరుపు మీద కొనుక్కున్నారా లేకపోతే పాతకాలపు పరుపులు ఆ లోపల దీలుటా గడ్డ కట్టేసి ఉంటుంది అది సాఫ్ట్ గా ఉండదు మామూలుగా నేల మీద కొనుక్కున్నట్టే ఉంటుంది వచ్చే పనుకొని వేస్తారు తప్ప అది గొచ్చు మీద కొనుక్కున్నట్టే ఉంటుంది దారి మీద కొడుకున్నారా లేకపోతే సోఫా మీద కొడుకున్నారా ఇవన్నీ కూడా ఈ స్పర్శలన్నీ కూడా లోపలం అయిపోతాయి మీరు వెళ్ళగానే ఈ స్పర్శ ఉండదు అయ్యో పాపం స్పర్శించే సామర్థ్యాన్ని కోల్పోయడం పోయడేమో అదే స్పర్శ సామర్థ్యాన్ని ఏం కోల్పోలేదు స్పృశన్ వై తన్న స్పృశతీ స్పర్శ సామర్థ్యాన్ని కోల్పోకుండానే వీడు స్పృశించుటలేదు అది ఎలాగండి అంటే నహి స్పృష్ విపది లోకో విద్యతే ఆ స్పృష్టు అంటే స్పృశించే వాడి యొక్క స్పృష్టే స్పృశించే సామర్థ్యమునకు యుక్తముటా అనేమి లేదు అదేందుకని అవినాశత్వాత్ అది వినాశం చెంది కాదే మరైతే వీడు ఎందుకు స్పృశించుట లేదు నకి నటు తద్వితీయమస్తి తపో ఇప్పుడు స్పృశించాలంటే వీడికంటే భిన్నంగా వీడి నుంచి విడిపోయి రెండవది ఉండాలి కదా మళ్ళా లేదు కాబట్టి వీడు స్పృశించుట లేదు భాష్యకా స్పృశీ అదైతే మళ్ళీ ఇప్పుడు సంకల్పించడం వేరు జ్ఞానం వేరు సంకల్పించడం ఇక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను లేదు సుఖము దుఃఖము లేకపోతే కామక్రోధాలు ఇవన్నీ సంకల్పం విజానతి అంటే విజ్ఞానాచారేమిటో తెలిసినా మంతులు మతేహే అన్నారు అనుకోండి మంతుహు దగ్గర నువారణం వచ్చింది మతేహేలో ఆ నకారము ఉపధానకారం పోయింది ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి స్పృష్ స్పృష్టే స్పృష్టి ధాటు దానికి సంప్రసారణం వచ్చి స్పృష్టు అయింది ఇవన్నీ అది విజ్ఞానం ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి దేవతలు దాని అట్లా అసలు మనం ఏ సంస్కృతము ఏ పాణిని చదువుకోలేదనుకోండి ఆధునిక కాలంలో ఇది ఒకటి సిద్ధాంతం వచ్చేసింది మనం పాణిని చదువుకోక్కర్లేదు సంస్కృతం ఎట్లా చదువుకోకర్లేదు ఉపరిషత్తుల అనువాదాలు ఉన్నాయి అది అలా చదువుకుంటున్నారు చదువుకోవడం వరకు కాదు స్టేజ్ మీదకి వచ్చేసి పాఠాలు కూడా చెప్పేస్తున్నారు మంత్రం చదివేయడం పాఠం ఆ మంత్రం సరిగ్గా చదవకపోవడం ఆ మంత్రంలో ఉన్నదాన్ని వీళ్ళు చెప్పేదానికి పోలిక లేకపోవడం మన శివాజీకి అందజేయండి నేను అన్ని పాఠము లోప వ్యవహారాన్ని కలిసే ఉంటాయి మీరేమనుకోకండి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ అది పట్టుకుంటాడు ఏమో ఆ సో కనుక వాడిని వ్యాకరణము మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సైన్సెస్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు కానీ ఇప్పుడు గార్హ సతి ఎందు ఏమీ తెలుసుకోటండి ముద్దు శుభ ముద్దవతారంలా పడుకున్నాడు అయ్యో ఆ జ్ఞానశక్తిని కోల్పోయినాడా ఏమి విజానం వై తన్న విజానహీనశక్తిని కలిగి ఉంటూనే ఏమీ తెలుసుకుంటాందువల్ల ఏమీ తెలుసుకోవటం లేదంటే జ్ఞానశక్తి మరి కోల్పోయి ఉండాలేమో మరి నిజ్ఞాసం విజ్ఞాసే విపరిలోపో విద్యే తెలుసుకునే వాడి యొక్క తెలుసుకునే సామర్థ్యము లోపించి లోపమచ్చు కాలే అని ఉండదు ఇప్పుడు మీకు ఒకటి చెప్తా గమనించండి ఇప్పుడు పెద్ద వయసు బ్రెయిన్ స్టెల్ స్థితికి ఫైట్ చేసే శక్తి తగ్గిపోతుంది అంటే మీరు జాగ్రత్త పడకపోతే తగ్గిపోతుంది జాగ్రత్త పడితే తగ్గదు జాగ్రత్త పడితే తొంభై ఏళ్ళు వచ్చినా తగ్గదు కొంచెం స్వామీజీ బెడ్ మీద ఉన్నారు డెత్ బెడ్ ఇంకా ఆ ఆయన బెడ్ నుంచి లేచి అడుగు వేసింది నేను దగ్గరికి వెళ్ళాను నేను ఆయనతో ఏం మాట్లాడుతున్నాను అయినా నేను లోక వ్యవహారం ఎప్పుడూ మాట్లాడుకోలేదు చాలా అదుపు వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మా మా మేనత్తోని మా మేనవాళ్ళని ఆశీర్వదించండి నా ఆయన ఇప్పుడు ఆయన డెత్ దిగేదనో కూడా అదే ఆయన అలాగే తాకే ఒప్పుతూ ఉంటుందా నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో నాకు మాత్రం తెలుసు నన్ను చూస్తే ఆయన సంతోషించాను నేను వచ్చాను డత్మసై తెలిసి నేను అన్నాను నేను అదో రి శాశ్వతం ఏమి పురాణ అన్నా అంటే అంటే ఆత్మస్వరూపం పుట్టుకలేనిది శాశ్వతము ఇది పురాణం ఇది నిన్నటికి మొన్నటికి కాదు ఇది పంతొమ్మిది వందల యాభైలోనూ ముప్పైలోనూ పుట్టింది కాదు ఈ ఆత్మ పురాణ టైంలెస్ అనే అన్నా అంటే ఆయనలో గుణిలో కనిపించింది ఆ పక్కనే ఉన్నవాడికి అది ఏమిటో తెలియలేదు నేను చెవి దగ్గర పెట్టాను మళ్ళీ రెండోసారి రిపీట్ చేశాను అది ఏమిటంటే నా హన్యతే హన్యమానే శరీరే ఇప్పుడు చెప్పండి ఆయన బుద్ధి బాగానే ఉందనే ఆ బ్రెయిన్ సెల్స్ తో వాటికి ఒళ్ళే ఉండదు సఫర్ కావు ఇంకా ఒక షేర్ వచ్చిన వేరే సంగతి ఇంకా వాళ్ళు నవ్ఞా నాటి ఇచ్చే ఆహుహోలు చాంద్రోజంగా ఇంకా ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో పోతుంది అంతవరకు ఆ బ్రెయిన్ సెన్స్ యాక్టివ్ గా ఉంటాయి అట్టిగొట్టుకుంటాయి మీరు అట్టిగొట్టుకోకపోతే పోతాయి యూజ్ ఇట్ కీప్ ఇట్ డోంట్ యూజ్ ఇట్ లూజ్ ఇట్ సో ఆ లేటెస్ట్ స్టేజ్ ఎగ్జాంపుల్ వాడు ముకాబిలరీ మర్చిపోతూ ఉంటాడు ఈ ప్రొజెక్ట్స్ ముకాబిలరీ ఎవరికి నాకు జట్లాగ్ లో మాట ఊడిపడదు జెట్ లాగ్ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు సంస్కృతాలు రావు కాళీ సూత్రాలు రావు ఏమీ రావు అంటే ఏమైపోయినట్టు చైతన్యానికి లోపం వచ్చింది అనుకుంటున్నారా కదా ఆ బ్రెయిన్ సెల్స్కి కొంత డల్నెస్ అనేది ఉంటారు ఆ సోమ సమోగుణం బ్రెయిన్ సెల్స్కి వచ్చింది జెట్ ల్యాగ్ మూలంగా చైతన్యానికి లోపం ఏంటంటే చైతన్యం దెబ్బతిని బ్రెయిన్ సెల్స్ పోతాయి తప్ప చైతన్యం లోపించదు ఇప్పుడు ఈ పిచ్చి వాళ్ళు ఉంటారు అయితే మెంటల్లీ హ్యాండిక్యాప్లు ఉంటారు పిచ్చి వాళ్ళు లేదు మధ్యన మధ్యన మెంటల్లీ హ్యాండిక్యాప్ అంటున్నారు మెంటల్లీ హ్యాండిక్యాప్ అన్నది కూడా మానేస్తారు మెంటల్లీ ఛాలెంజ్డ్ అంటున్నారు ఇప్పుడు అది కూడా మానేస్తారు వాళ్ళు దివ్యాంగులు అని పేరు పెట్టారు దివ్యాంగులు దేవతా వస్త్రములు అంటే ఏమిటి వస్త్రాలు ఉంటాయి కానీ కనపడవు అలాగా నాకు అదే ధోరణ అదే దృష్టాలతో గుర్తొచ్చింది దివ్యా ఆయనకి కళ్ళు కళ్ళు లేవు అని అన్నారు దివ్య నేత్రము కాదు ఆయనకి దివ్య నేత్రాలు ఉన్నాయి అంటే మాకూలు కళ్ళైతే లేవు ఇది సంస్కృతం నుంచి మహాభారతంలో వ్యాసుడు ధృతరాష్ట్రుణ్ణి ప్రజ్ఞాచక్షుడు ధృత అని వర్ణిస్తారు ప్రజ్ఞాచక్షు ఆయన చూపు ఏమిటో తెలుసునా ఆయన జ్ఞానమే ఆయన చూపు అంటే అర్థమైంది మామూలు చూపు లేదు ప్రజ్ఞాచక్షు దివ్యాసింగులు కాబట్టి పిచ్చివాళ్ళని అనుకోవడం ఏదో మనకుంటే అలవాటు చేత అలవాటు అయితే ఇప్పుడు ఈ వాళ్ళ ఆలోచన శక్తి అనేది ఉండడం చాలా దౌన్ లో ఉంటుంది వాళ్ళలో చైతన్యం లోపించింది అనుకుంటున్నారు కదా చైతన్యం లోపించలేదు బ్రెయిన్ సెల్స్ లో తేడా వచ్చారు బ్రెయిన్ సెల్స్ లో తేడా కూడా మీకు డాక్టర్లు చెప్తారు సెరటోన్ నెలటోనే దోపా దోపా అంటే డియాక్సి ఫెనైల్ ఫెనైల్ ఎలాని కానీ ఎక్రోనిన్ దోపా మూడు బ్రెయిన్ కెమికల్స్ ఈ మూడు అది తక్కువైనా సమస్య ఎక్కువైనా సమస్య ఇప్పుడు బీపీ తగ్గినా సమస్య పెరిగిన ఈ దేహం అంటే అలా షుగర్ తగ్గితే ఒక సమస్య పెరిగితే ఇంకో సమస్య అన్ని సమస్యలే దేహం అంటేనే సమస్యల వలయం కాబట్టి వాళ్ళకి ఆ కెమికల్స్ సెరటోని ఇచ్చి అది కెమికల్స్ అవి తగ్గితే ఒక రకంకిచ్చి పెరిగితే ఇంకో రకంకిచ్చి పిచ్చిలో మళ్ళీ రక అక్కడ బ్రెయిన్ సెల్స్ లోపమే తప్ప చైతన్యంలో జతనే అందరూ ఆత్మస్వరూపులే వారిని కూడా మనం ఈశ్వరస్వరూపంగానే భావించాలి మంచిది కాబట్టి విజ్ఞాతి విజ్ఞాత యొక్క అవిజ్ఞాతి అంటే తెలుసుకునే సామర్థ్యమునకు విపరీలోపమనేది లేదు అవినాశత్వా ఎందుకంటే అది వినాశి కాదు అది పుట్టింది కాదు నశించేది కాదు నాకు తద్వితీలమస్తి తో నియద్విభక్తం ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా తెలుసుకోదగది మరొకటి ఉండవది లేదక్కడ అందు తెలుసుకునుట అనేది అనుభవానికి రావట్లేదు అంతే తప్ప ఆ తెలుసుకునే సామర్థ్యము అదే చైతన్యం దానికి లోపం అన్నది లేదు భాష్యకాలు జానా ఇని అదనంగా పెట్టారు అంటే అక్కడ ఆ ప్రవాహం ఆ ఘటం ఒక కునికి వచ్చింది అని అడిగి ఇప్పుడు ఇక్కడ మననము విజ్ఞానము మననము ఇరవై ఎనిమిదో మంత్రం విజ్ఞానం ముప్పై మంత్రం ఆ రెండింటి గురించి శంకరులు ఒక ప్రత్యేకమైన కామెంట్ చేస్తున్నారు గమనించండి మనన విజ్ఞానయో దృష్ట్యాది సహకారిత్వే సతి చక్షురాధి నిరపేక్ష భూత భవిష్యత్ వర్తమాన విషయ వ్యాపార విద్యే ఇది పథగ్రహణం ఆయన దేన్ని విదిలిపెట్టకుండా రాసి పెడతారు భాష అంటే ఇప్పుడు కంటితో చూస్తున్నాడు అంటే మనస్సు జోడించకుండా మనస్సు జోడు కాకుండా కంటితో చూడడం అనేది ఏమి ఉండదు కంటితో చూస్తున్నాడంటే మనస్సు కన్ను ద్వారా చూసుకోండి చెవితో వింటున్నాడు అంటే మనస్సు చెవి ద్వారా వింటూ కాబట్టి కన్ను గురించి చెప్పి చెవి గురించి చెప్తే మనస్సు గురించి చెప్పినట్టే మనస్సు గురించి చెప్తే విజ్ఞానం బుద్ధి గురించి కూడా చెప్పినట్టే బుద్ధిలో ఉండే వాసనలు సంస్కారములు మనస్సు ద్వారా ఇంద్రియములలో ప్రకటమవుతూ ఉంటాయి కాబట్టి ఇంద్రియాల గురించి చెప్తే వాటికి తోడు మనస్సు ఉంటుంది మనస్సుకి తోడు బుద్ధి ఉంటుంది కాబట్టి వాటి గురించి చెప్పినట్టే మళ్ళీ పని కట్టుకుని మళ్ళీ మనస్సుని బుద్ధిని చెప్పడం అవసరం లేదు అని అనుకుంటారేమో అవసరం ఉంది ఎందుకంటే కన్ను చూసినప్పుడు చెవి విన్నప్పుడు మనస్సు బుద్ధి తోడై ఉంటాయి అన్నది వాస్తవమే వాస్తవమే అయితే కన్ను చూసినా చూడకుండా మన చెవి విన్నా వినకున్నా మనస్సు బుద్ధి అనేది స్వతంత్రంగా కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు గతాన్ని తలుచుకున్నారు ఘటాన్ని తలుచుకున్నప్పుడు ఇప్పుడు ఎదుర్కొంటే అయం ఘట అన్నప్పుడు మనస్సు కన్ను కలిపి ఘట జ్ఞానం కలిగింది నేను పదేళ్ల క్రితం అక్కడ విమానం ఎక్కి ఎక్కడికో వెళ్ళాను దాంట్లో కన్ను ఏముంది మనస్సు యొక్క వ్యాపారం అంటే ఇంద్రియ నిరపేక్షమైన మనో వ్యాపారం ఉన్నది అలాగే విజ్ఞానం కూడా ఇప్పుడు పాణిత సూత్రం గుర్తుకొచ్చింది పాణిక సూత్రం గుర్తుకొచ్చిందంటే కన్ను సేవీకి సంబంధం ఏముంది దాంట్లోనూ మనస్సు యొక్క సంకల్పానికి కూడా సంబంధం లేదు ఇంద్రియములు మనస్సు కంటే వీటి అపేక్ష లేకుండా స్వతంత్రంగా విజ్ఞానం ప్రకాశిస్తుంది కాబట్టి ఇంద్రియములను చెప్పినట్లయితే మనస్సుని బుద్ధిని కవర్ చేసినట్టు అయింది అనే మాట ఎంటైర్లీ కరెక్ట్ కాదు మనస్సు బుద్ధి పార్షల్లీ కవర్డ్ నాట్ కంప్లీట్లీ కవర్డ్ ఎందుకంటే మనస్సుకి బుద్ధికి భూత భవిష్యత్ వర్తమానములను అన్నిటినీ సమానంగా తెలుసుకునే సామర్థ్యం వాటికి కంటతో అంటే ఇంద్రియ గోచరము కానీ భూత భవిష్యత్తులను అలాగే ఇంద్రియ గోచరము కానీ వర్తమానమును కూడా అలాగే ఇంద్రియ నిప్పు వర్త ఇంద్రియ గోచరం కాదు పొగ ఇంద్రియ గోచరం కానీ ఇంద్రియ గోచరం కానీ నిప్పుని బుద్ధి తెలుసుకు అది వర్తమానము కాబట్టి ఈ విధముగా ఇంద్రియ గోచరములైన వాటిని మనస్సు బుద్ధి తెలుసుకుంటూ ఉండడం మాత్రమే కాక ఇంద్రియ గోచరము కానీ విషయములను కూడా మనస్సు బుద్ధి మనస్సు సంకల్పిస్తుంది బుద్ధి విజ్ఞానం తెలుసుకుంటూ ఉంటుంది కనుక వాటికి ఇండిపెండెంట్ స్టేటస్ ఉన్నది అని సూచించుటకై యద్వైతన్న పశ్యతి యద్వైతన్న స్టౌతే అని చెప్పిన తర్వాత కూడా యద్వైతన్న మనుతే యద్వైతన్న అని పని కట్టుకుని ప్రత్యేకంగా చెప్పడం అది సంకల్పం సంకల్పించుటకు మరియు తెలియటకు చూపు వినుట వినిచిడి మొదలకు వాటి సహకారము ఉండును అయినప్పటికీ కన్ను చెవి మొదలకు ఇంద్రియములతో సంబంధము లేకుండా భూత భవిష్య భూత వర్తమాన భవిష్యత్తులకు చెందిన విషయములను సంకల్పించుట అది మనస్సు తెలియట అది బుద్ధి అనుభవములో నున్న విషయమే కావున మనల విజ్ఞానములు ప్రత్యేకముగా చెప్పబడ్డారు అని దీంట్లో మనం రాసుకోవడం అయినది అది బృహదారణ్యకాన్ని ఎవళ్ళు పట్టించుకోలేరు ఎందుకంటే ఇది కత్తి మీద సామె అది మీరు ఎంత ఓపిగ్గా చేసినా ఎన్ని సంవత్సరాలు కష్టపడి చేసినా దాంట్లో తప్పులు దొరకకుండా తినటం అది కత్తి సామే బృహదారణ్యకాన్ని కైలాసాశ్రికము ఆయన హిందీలో అనువాదం చేశారు దానికి పూజ స్వామీజీ ఏమైనా పేరు పెట్టారంటే మోస్ట్లీ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్ఫ్లేషన్ అని పేరు పెట్టారు అంటే మనం ఏదైనా ఒక సంస్కృత పంక్తిని అనువాదం చేస్తున్నామంటే పూచి ఉండాలా ఈ చేసే అనువాదము ఫెయిత్ఫుల్గా ఉండాలి విద్యార్థులకి సుబోధముగా ఉండాలి అది రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వద్దు ఏదో ధూములో పెట్టేసి తీసుకెళ్లి డీటీపీ వాడి ముఖాన్ని పారేసి ఆ జీపీ వాళ్ళు ఇచ్చింది ఒకటో రెండో తప్పులు ఇక్కడ అక్కడ దిగి ఆ ప్రింటర్ ముఖాన్ని పారిస్తే ఆ ప్రింటర్ తీసుకొచ్చి ప్రింట్ చేసి వెళ్ళగిస్తే అవి తీసుకువెళ్ళగి పాఠకుల ముఖాన్ని పారేసి నాకే సంబంధం లేదని కూర్చోవడం దీని పేరు ఇర్రెస్పాన్సిబుల్ అలా ఉండకూడదు రెస్పాన్సిబుల్ గా ఉండాలి గృహదారం రెస్పాన్సిబుల్ కేకను విద్యాప్రకాశ విష్ణు దేవానందరి వ్రాస్తున్నారు సంస్కృతంలో రాశారు కైలాసాస్త్రమం పుస్తకంలో ఆ హిందీకి వెళ్ళి ఉంటుంది టీకా అది మోస్ట్ రెస్పాన్సిబుల్ టీకర్ ఆ తర్వాత మళ్ళీ మన తెలుగు పుస్తకం కేటగిరీలో మోస్ట్ రెస్పాన్సిబుల్ తెలుగు పుస్తకం మన పుస్తకం ఇప్పటికీ దాంట్లో ఎక్కడో తప్పు అక్కడో తప్పు ఉంటే ఉండవచ్చు గాక బట్ స్టిల్ నైన్టీ నైన్ పాయింట్ ఆ పుస్తకాన్ని ఆయన సీతారామానుశంకర్ ట్రస్ట్ వాళ్ళు తీసుకొచ్చారు అది వాళ్ళు చేసిన పని చాలా గొప్ప పని ఇది సమాజం గుర్తిస్తూ అంచేతనే ముందు వేసిన వెయ్యి కాపీలు వెళ్ళిపోయాయి మళ్ళీ రెండోసారి వెయ్యి కాపీలు వేశారు ఇవి వెళ్తూనే ఉన్నాయి ఇవి కూడా ఎప్పుడో ఫుట్స్ కాకి అవుతాయి నాకు అలా అనిపిస్తాం నేను చూస్తూ ఉంటాను కదా అలా చెప్పాలనిపించింది ఆ అనువాదం వచ్చి చూసిన తర్వాత చాలా ఇది భీ అటెన్షన్ ఓకే కాబట్టి పథగ గ్రహణము చేసినాము ఎందుకంటే చక్షురాది నిరపేక్షంగా కూడా అంటే కర్ణు వల్లైన ఇంద్రియముల యొక్క అపేక్ష లేకుండా కూడా బుద్ధికి మనస్సుకి భూత భవిష్యత్ వర్తమాన విషయంలో చెందిన వ్యాపారం వ్యాపారం అంటే మనస్సుకి మననము బుద్ధికి విజ్ఞానము కనబడుతున్నాయి అనుభవంలో దీని మీద మళ్ళీ ఓ చర్చ ప్రారంభం నేను ఈ చర్చని మనం సాక సాయం పట్టాల్సి ఓకే సంగార పడకూడదు చికాట పడకూడదు దృశ్యాదీనా అజ్నేష్ణ్య ప్రకాశ్వలనాదివద్భేదా ధర్మ స్వరూపామి మేము దేకి దాదు మీకేమో అర్థమైనా తెలియదు కానీ నాకైతే ఏమీ రాలేదు బుద్ధి మరి ఏమి తను ఉపనిషత్తులు అయితే సాక్షి ఉంటాయి అవి చేస్తూ ఉంటాయి తెలుగులో మీకు తెలుగులో నేను రాసి పెట్టానున్నానంట అగ్నికి ఉండే ధర్మములు అగ్నికి ధర్మాలు ఉన్నాయి ఏమిటి వేడి కాంతి మంట దూడిగా ఆది శబ్దం చేసి ఇంకొకరి గ్రహించి పెట్టాను అంటే ఇవన్నీ ఉన్నా లేడి ఉంది కాంతి ఉంది మంట బూడిద బూడిది కూడా మిగులుతుంది అగ్నే పురీషం అనే మంత్రంలో కూడా అగ్నే పురీషం అగ్ని యొక్క పురీషము మూడిద కాబట్టి ఇవి అగ్ని ధర్మాలు మూడిది కాదు మూడిద మిగులుకాడిద మిగులుకాడిది కాదు మూడిద అగ్ని ధర్మం కాదు మూడిద మిగులుక ఇత్యాదులు వలే ఆత్మ యొక్క ధర్మములైన చూపు విడి వినిపిడి మొదలైనవి పరస్పరము భిన్నముగా ఇప్పుడు అగ్ని యొక్క ధర్మములు మంట అగ్ని ధర్మమే కదా బూడిద నిధులుట అగ్ని ధర్మే రెండు అగ్ని యొక్క ధర్మములే ఇవి రెండు పరస్పరములు భిన్నములు మంటాలు బూడిద ఒకటి కాదు అవడానికి ఒకే అగ్ని యొక్క ధర్మములైనా అవి అన్యోన్యము భిన్నములు అదే విధంగా ఆత్మ ఆత్మయో చూసుకోండి ఆత్మయో జరుగుతుంది అది కదా నేను చెప్పాను ఇంతవరకు చెప్పింది అదే కదా ఆత్మయే ఇవన్నీ చేసుకోండి ఇవన్నీ చేయకపోయినా ఆత్మస్వరూపంలో లోపమనేది లేదు అని చెప్పారు కదా ఇప్పుడు ఆత్మ యొక్క ధర్మములు ఇప్పుడు ఏమొచ్చాయి చూపు విలిపిరి మననము విజ్ఞానము ఇవన్నీ ఆత్మ యొక్క ధర్మములుగా వచ్చాయి ఇవి అగ్ని యొక్క ధర్మముల వలె పరస్పరము ధిన్నములా